ఆల్మోస్ట్ వన్ అవర్ మేము ఇద్దరం చర్చించుకుంటాం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తన జీవిత చరిత్ర గాథ గురించి చెప్తా ఉన్నాడు తను ఏ రీతి రక్షణ అనుభవంలోకి వచ్చి అవన్నీ పంచుకుంటున్నాడు కామన్ అండర్స్టాండింగ్స్ మాకు అతనికి ఏంది అవన్నీ ఆల్మోస్ట్ మీరు ఎవ్వరు లేరు ఇంకా మేము ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కూర్చున్నాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడుతూ ఉన్నాం అనేకమైన విషయాలు బైబుల్ విషయాలు ప్రవేశాలకు సంబంధించినవి గతంలో జరిగిన ప్రవసాల గురించి భవిష్యత్తు జరగబోయే అనేకమైన ధ్యానిస్తున్నాం అప్పుడు నాకు అనిపించిన ఆలోపన బహుశా ఇది ఖచ్చితంగా దేవుని వల్ల కలిగింది ఆ బ్రదర్ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలా ఎందుకంటే ఇక్కడ మనము ఒక విధానమైన బోధలో వెళ్తా ఉన్నాం ఇది యహో వల్లనే మనం నమ్ముతున్నాం ఎందుకంటే దానికి వాక్యమే నిదర్శనం వాక్యము వాక్యం ద్వారానే రుజువు పరుస్తుంది కాబట్టి మనం ఏదో సైకాలజికల్ గా ఏదో థియాలజికల్ గా ఏదో ఈ సైంటిఫిక్ గా మనం ఏది ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం వాక్యంతోనే పోల్చుకుని ప్రయత్నిస్తున్నాం అర్థం చేసుకోవడానికి కాబట్టి దేవుడు ఆ బ్రదర్కి ఏం ప్రేరేపణ ఇచ్చిండో మళ్ళీ అతని నుంచి నేర్చుకోవడానికి ప్రయాసపడదాం అటువంటి ఆలోపణ నాకు ఇచ్చిండే దేవుడు మీరు రాక ముందరి నుంచే ఇచ్చిండి ఈరోజు బ్రదర్ పంచుకుంటే మంచిగుంటుందేమో అన్న ఆలోచన అది ప్రభు వల్ల కలిగిందని నేను విశ్వసిస్తున్నాను అతన్ని ఆహ్వానిస్తాం అతను చెప్పే వాక్యాన్ని ధ్యానిద్దాం పరిశీలిస్తాం ఎందుకంటే పరిశీలించామన్నాడు ఆ దేవుని వాక్యం మనం ఆ పుష్టికరంగా చూస్తాం బెరియర్లు పరిశోధించే వాళ్ళు కాబట్టి మనమందరం పరిశోధించే వాళ్ళం ఎందుకంటే యుగ సమాప్తిలో ప్రపంచం అంతటి మీదకి ఆయన మోసపు ఆత్మని పంపిస్తానంట రాష్ట్ర పత్రికలో చాలా క్లియర్గా ఉంది కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే నుంచి అనేకులు తెలుసుకుంటూ దేవుడు ఏ రీతి మనతో మాట్లాడుతుండో వాటిని పరిశీలించాలా సిద్ధపడాలా ఎందుకంటే అందరితో మాట్లాడే దేవుడైనా ఆయన అందరి మీద ఆత్మను గుమనించే దేవుడైనా ఏ భేదం అందర్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ప్రేమ దేవుడు ఆయన ఏ రీతికి మనతో మాట్లాడతాడో మనం బ్రదర్ కర్ణాకర్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయాసపడతాం బ్రదర్ కర్ణాకర్ మనం ఆహ్వానిస్తాం ఇక్కడ నేను మీకు ముందుగానే చెప్పినా కదా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా రికార్డింగ్స్ చేస్తాం ఆబ్జెక్షన్స్ ఉంటే ముందే చెప్పాలా వాటిని మేము ఇంటర్నెట్ లో పెడతాం అనేక మంది వింటా ఉంటారు అనేక ఉంటారు హూ నోస్ దేర్ మే బీ సమ్ గ్రేట్ మినిస్టర్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ దోస్ లిజినెస్ అటువంటి ప్రేరేపణతో మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం గొప్ప సేవకులు రావాలి ఇక్కడ నుంచి ఒక్కరే కాదు సేవకుడు నేను ఒక్కరినే కాదు సేవకుడిని మీరు అందరు గొప్ప సేవకులు కావాలా అందరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలా కదా అదే మన ప్రేరేపణ మనం మీలేసి వెళితే చిన్న చిన్న పిల్లలతో వాక్యం చెప్పిస్తూ ఉంటాం ఎందుకంటే గొప్ప సేవకులు రావాలి మన సేవల నుంచి అందువరకు మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి మన ఇండివిజువల్ ఐడెంటిటీస్ వరకు స్ట్రగుల్ కావట్లేము నా పేరు ఎక్కడ కనిపించదు నీకు ఇంటర్నెట్లో ఎక్కడ బ్యానర్స్ ఉంటాం నా పేరు కాబట్టి ప్రభుకి ప్రాధాన్యత ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం అది మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది స్వస్థతనిస్తుంది మార్గాన్ని చూపిస్తుంది ఈ లోకంలో వెలుగుని చూపిస్తుంది అటువంటి వెలుగుని ప్రకటించడం కొరకు బ్రదర్ తీర్మించుకుని తన జీవితం డెడికేట్ చేసుకుంటూ ఫుల్ టైమ్ అతన్ని ఆహ్వానిస్తాం అది మీ జైలు పెట్టుకోండి పెట్టేసుకుంటే క్లారిటీ ఉంటుంది క్రీస్తునామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన ఏసు క్రీస్తునామంలో శుభం తెలియజేసుకుంటున్నాను మరి సమయం ఇచ్చిన దైవజనులు మరి చంద్రశేఖర్ అన్నగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు మరి దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి మరి మీకు ఎన్నో పనులున్నా పక్కకు పెట్టి దేవుని యొక్క సన్నిధిలో నివసించాలని దేవుని యొక్క వాక్యం వినాలని చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు శుభం తెలియజేస్తూ మరి కొంతమందికి నేను కాబట్టి నా పేరు కరుణాకర్ నేను ఇంగ్లీష్ తెలుగు తర్జుమా చేస్తూ ఉంటాను మరి ఈ కొద్ది కాలంలో మరి ఫుల్ టైం సేవలో కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే విధానంలో దేవుని యొక్క సేవలో సహకరించడానికి ప్రభు ద్వారాలు తెచ్చాడు ప్రభు కృప చూపాడు మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మనందరం లేచి నిలబడినట్లయితే లూకస్ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై వచనం నుండి ముప్పై వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం కనపరచాలి కాబట్టి లెట్ వి ఆల్ స్టాండ్ అండ్ అంతలో జల ప్రదేహం వచ్చి వారి అందరినీ నాశనం చేసాను లోతు దినములలో జరిగినట్లు జరుగును జనులు తినుచు త్రాగునుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిని అయితే లోతు సదుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకంలో కురిసి వారినందరినీ నాశనము చేశను ఆ ప్రకారమే మనిషి కుమారుడు దినమున జరుగును దయచేసి కూర్చుని ప్రార్థన చేసుకుందాం దేవాకరణ గల నాయపరలోకొక తండ్రి నాయన ఈ వాక్యము ఈ ప్రజలు ప్రజలు అందరు సేవకులు ప్రభు నైనా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు సువార్తను ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములని నీ లేఖనాలు చెప్తూ ఉన్నాయి నిజముగా తండ్రి ఒక ప్రభుత్వ అధికారికి నైనా ఈ యొక్క పట్టణాన్ని పరిపాలించే అధికారం ఇవ్వబడి ఉంటుంది కానీ నువ్వు మాత్రము నీ కుమారులకు నీవు నైనా సృష్టిని ఏలు అనే అధికారం ఇచ్చి ఉన్నావు నైనా మీరు పరలోకమందును భూమిను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది మీరు వేరే సమస్త జనులను శిష్యులుగా చేయడని నేను చెప్పి ఉన్నావు ప్రభు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి వచ్చి ఉన్నాం నేను కాదు ప్రభు మాట్లాడేది మీరే రంగం మీదకి వచ్చి నాతో మాతో మాట్లాడమని కోరుతూ ఏ సు క్రిస్త పరిశుధనాల్లో ప్రార్థించి పెట్టుకుంటున్నాను ఆ మెయిన్ ఇక్కడ లేఖనాల్లో చూసినట్లయితే లూకా సువార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై వచనం వరకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్రంథ లూకా ఆ యొక్క మూడు సిచ్యువేషన్స్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఒకటి నోబాహు దినములు అదే రీతిగా లోతు దినములు అదే రీతిగా మనుషు కుమారుని దినము లూకా నన్ను అడగను నేను చెప్తా లూకాస్టీ వాక్యం చెప్తున్నప్పుడు మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా ఇటువైపు ఉంటే అతి త్వరగా ముగించుకుందాం మనం చంద్రశేఖర్ హాఫ్ అవర్ ఓకే సార్ ఒక అరగంట సెప్ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సృష్టి ఆరంభంలో గనుక చూసినట్లయితే ఎలోహిముగా ఉన్న దేవుడు ఎలోహిం అనగా నిత్యత్వ నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు నిత్యత్వపు జీవి ఇటర్నల్ బీయింగ్ నిత్యత్వపు జీవి అనగా ఈ నిత్యత్వపు జీవికి ఎలోహిమికి ఆరంభము కాని అంతము కాని లేదు సృష్టి ఆరంభమున మునుపు లేక సృష్టి అంతము తర్వాత ఆయన ఉండడే కాదు ఆయనకు ఆరంభము లేదు అంతము లేదు ఆయన ఇటర్నల్ బీయింగ్ అయి ఉన్నాడు అయితే ఆ దేవుడు అనేక దూతలతో కోట్లాది వేలాది దూతలతో ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కొన్ని ఆట్రిబ్యూట్స్ ఉన్నాయి ఏంటి ఆయొక్క యాట్రిబ్యూట్స్ అంటే నేను ఒక రక్షకుడిగా ఉండాలి నేనొక నాయకుడిగా ఉండాలి ఒక విడిపించే వాడిగా ఉండాలి మరి రక్షించే వాడిగా ఉండాలి ఒక కుమారుడిగా ఉండాలి ఒక తండ్రిగా ఉండాలి ఒక పరిశుద్ధాత్మగా ఉండాలి అనే కొన్ని ఆట్రిబ్యూట్స్ దేవం తలంపుల్లో ఉన్నాయి అయితే ఆ ఎల్లో ఉన్న దేవుడు లోగోస్గా మారాడు లోగోస్ అనగా వాక్కు ఆది అందు భూమి ఆది ఆది అందు ఆది కాన మొదటి మొదటి వచనం ఆది అందు దేవుడు భూమి ఆకాశం చూపించను భూమి నిరాకారం గాను ఉండెను చీకటి అగాధ కమ్మి ఉండెను ఆ సమయంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది ఆ ఇటర్నల్ గాడ్ ఆ దేవుడు నిత్యత్వపు జీవి అయిన ఆ దేవుడు లో మారాడు ఇదే వాక్యం మనం యోహాంశు వార్త మొదటింగ్ దేర్ వాస్ వర్డ్ దిత్ గాడ్ అండ్ దాస్ గాడ్ ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొద్ ఉండే ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆదిలో వాక్యము ఉన్నది ఆ వాక్యము దేవుడై ఉన్నాడు ఐ ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది ఆ వాక్యమై ఉన్న దేవుడే నిత్యత్వపు జీవము కలిగినటువంటి ఆ దేవుడు ఎలోహిముగా ఉన్న ఆ దేవుడు లోగోస్గా మారాడు లోగోస్గా మారాడు మారిన తర్వాత ఏమైంది ఆ నిత్యత్వంలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుణ్ణి సృష్టించుకున్నాడు ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరో చూసినట్లయితే చదువుడు ఒకసారి ఆ మాట ఆది మొదటి అధ్యాయం ఇరవై వచనం ఐ డోంట్ నో హౌ గాడ్ లీడ్స్ but i'll go according to the how the lord leads sadamma devudu mana swaroopam nandu manapolika chopuna narulani cheyudumu varu samudramu chepalanu akasha pakshulanu parshulanu samastha bhoomini bhoomida praaku prati jantunu eludura kaakaniyu palikenu ikkada chusinatlayite eternal god nityathvamlo unnatunte aa devuniki oka thalamku achindi entante thana swaroopamlo thanapolika chopanam oka naruni srushtinchali aithe devuniki ఆ ఎలోహిముగా నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ జీవికి మరణము లేదు ఉందా అండి దేవునికి మరణం ఉందా ఆ నిత్యత్వంలో ఉన్న ఆయనకు మరణము లేదు అయితే ఆయన తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు ఎలా సృష్టించాడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించాడు ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అయినప్పుడు దేవుడు ఇక్కడ కూడా స్త్రీని పురుషుని ఆత్మ పోలికలు సృష్టించాడు చాలా జాగ్రత్తగా వినవాలి ఇంగ్లీష్ లో చూసినట్లయితే హి క్రియేటెడ్ మ్యాన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ అని ఉంటుంది అయితే ఈ యొక్క ఆదికారణం మొదటద్దరువై ఆరో వచనంలో సృష్టించిన ఈయన వారిని ఆశీర్వదించాడు ఎట్లా ఆశీర్వదించాడు చదవండి దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తములు ప్రతి చెట్లను విత్తములు ఇచ్చు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార ఇదంతా బాగానే ఉంది దేవుడు ఏమన్నాడు వాళ్ళని ఆశీర్వదించి మీరు భూమిని నిండించి ఫలించి అప్పుడు భూమిని నిండించమన్నాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు ఈజ్ ఆబ్జెక్ట్ దేవుడు అనే మాటకి ఏంటి అర్థం అంటే ఆరాధింపదగినవాడు ఆరాధనకు యోగ్యుడు ఆరాధించే వారే లేకపోతే ఆయన ఎట్లా దేవుడు అవుతాడు ఇప్పుడు సార్ ప్రొఫెసర్ గారు ఒక టీచర్ స్టూడెంట్సే లేకపోతే ఈయన టీచర్ గా ఏమండి పిల్లలు కాకపోతే తల్లిని తండ్రి అని పిలవగలరా పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు అని పిలువరు అలాగే ఒక ఆబ్జెక్ట్ ఒక పిల్లలు ఉంటేనే స్టూడెంట్స్ ఉంటేనే టీచర్ కి విలువ లేకపోతే డాక్టర్కి ఏం విలువ అలాగే దేవుడు అనబడిన వారిని ఆరాధించే వారు ఉండాలి అందుకని దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వీరిని సృష్టించాడు అయితే దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడాలి అంటే ఈ వీరు ఈ స్త్రీ పురుషుడు ఈ ఆదామవ వారు తప్పిపోయే స్థితిలో లేరు హాలేలు వారు తప్పిపోయే అవకాశం లేదు వారికి మరణం వచ్చే అవకాశం లేదు అందుకని దేవుడు ఏం చేస్తాడంటే రెండో అధ్యాయం ఏడో వచ్చినం చదవండి రెండో అధ్యాయం ఐదో వచ్చినం రెండో అధ్యాయం ఐదో వచ్చినం రెండో అధ్యాయం ఐదో వచ్చినాం అది వరకి పొలంందలి ఏ పొదయు నుండలేదు ఏ పొద మొలవలేదు దేవుడి నరుడు జీవాత్మాయను ఇక్కడ చూసినట్లయితే మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు వారు జీవిస్తున్నారు అయితే నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అయితే ఆల్రెడీ దేవుడు నరుణ్ సృష్టించాడా లేదా మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై సృష్టించాడు మరి రెండో అధ్యాయం ఐదవ వచనంకి వచ్చేసరికి నేలను సేద్యపరచుటకు నరుడు లేడంటున్నాడు అప్పుడు దేవుడైన ఎగోవ ఏం చేశాడంటే నేల మంటితో ఒక బాడీని ఒక మట్టి గుడారాన్ని తయారు చేశాడు ఒక మట్టి గుడారాన్ని తయారు చేసి ఆల్రెడీ ఏదైనా వనంలో దేవుని యొక్క తలంపులో దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన ఆదాము ఉన్నాడు ఆదాం అని పిలువగానే ఆదాముని తెచ్చి ఈ యొక్క మట్టి గూడ ఉంచారు లో ఉంచాడు చాలా మంది ఏమంటారు అంటే చాలా మంది సేవకులు మొదటి అధ్యాయములో ఏదైతే చెప్పిండో రెండో అధ్యాయములో చెప్పిన దానికి ఇండెక్స్ అంటారు ఒకవేళ అదే వాస్తవం అవుతే మొదటి అధ్యాయముకు రెండో అధ్యాయముకు తేడా ఉందా ఏం తేడా ఉందంటే ఇంగ్లీష్ బైబిల్ ఆ బ్రదర్ మీది ఇంగ్లీషేనా చదవండి అన్నమాట మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఇరవై చదవండి ఫస్ట్ చాప్టర్ ఏమన్నా అంటే గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నా ఉంది ఏడో వచనం అండ్ ఫార్మ్ ఎ మ్యాన్ నిర్మించాడు సృష్టించడంకి నిర్మించడంకి ఏమైనా తేడా ఉందండి ఇక్కడ చాలా మంది మీరు పెద్దవాళ్ళు కాబట్టి అయ్యా చాలా తేడా ఉంది ఈ ఇంటిని నిర్మించారా సృష్టించారా ఈ వైఎంసీ నిర్మించారా సృష్టించారా అయ్యా నిర్మించారు ఈ మట్టి గుడారాన్ని కూడా నిర్మించారు ఇది మట్టిలో నుండి వచ్చింది మట్టి గుడారం ది ఇట్స్ ఎట్స్ బాడీ ఆఫ్ ద బీస్ట్ ఇది జంతువుల శరీరం ఎట్లాగో ఇది కూడా ఒక జంతువు శరీరమే అసలు ఈ ఈ శరీరంలో ఉండడం దేవునికి ఇష్టమే లేదు నిత్యత్వంలో ఉండాలని దేవుడు మనల్ని అనుకుంటే మనము తప్పిపోయి నిత్యత్వంలో నుండి తప్పిపోయి కాలంలోనికొచ్చి పడ్డాం ఇట్స్ అ టైం ఎప్పుడైతే శరీరంలోనికి వచ్చామో టైం స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంతకు మరణం ఉందా అంతకు ముందుకు రోగముందా అంతకు ముందుకు అప్పులున్నాయా అంతకుముందు కడుపు నొప్పు ఉందా ఏమీ కూడా లేదు ఎప్పుడైతే నిత్యత్వంలో ఉన్న ఆదాము కాలంలోనికొచ్చి పడ్డాడో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆదామలు తప్పిపోవడానికి అవకాశం ఉంది వారు మొదటి అధ్యాయంలో ఉన్నప్పుడు ఎవరు కూడా వారిని తప్పించలేరు ఎవరు కూడా వారిని మోసం చేయలేరు ఎందుకంటే వారు దోగుని పోలికలో ఉన్నారు దేవుని స్వరూపంలో ఉన్నారు ఇప్పుడు వారు నిత్యత్వంలో నుండి కాలంలోనికి వచ్చి పడ్డారు అందుకనే వారు ఆదాము అవలు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయుట ద్వారా వారికి ఏం జరిగింది నిత్యత్వంలో నుండి కాలంలోనికి వచ్చినాక వారు ఏదేని వనంలో నుండి పాలద్రోయపడ్డారు మనందరికీ విషయాలు తెలుసు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు పరలోకం నుండి దేవుడి యొక్క సింహాసనం వస్తా ఉంది కెరేపులు సెరేపులు దేవుని ఆ ఆదాము అవ్వని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క దూతలు చెప్తా ఉన్నారు ఆదాము అవ్వ మీరు ఎన్ని దాక్కోండి మీరు ఒకవేళ కనుక ఇక్కడ ఉంటే మీరు ఏమైపోతారు బూర్దయిపోతారు ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఎవరై ఉన్నారు ఆయన దహించు అగ్ని ఆయన సింహాసనము తీర్పు సింహాసనమై ఉన్నది అప్పుడు దేవుని యొక్క సింహాసనం వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి దాక్కున్నారు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వారు దిగంబరులమని ఎరిగి వాళ్ళు ఏం చేస్తారు ఆకులు ఆకులు తీసుకొని కుట్టుకొని చుట్టుకున్నారు ఈ ఆకులు అనేది ఒక మతానికి సాదృశ్యమై ఒక రిలీజన్ కి సాదృశ్యమైంది వారు ఈవినింగ్ కాగానే ఆకులన్నీ టపా టప రాలిపోతున్నాయి అదే పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది అందుకని దేవుడు వచ్చి అంటున్నాడు అబాము అవ్వ మీరు ఎక్కడున్నారు ప్రభు మేము దిగంబరులం మేము దాక్కున్నాము ఏమైంది ప్రభ్వా అబ్బా తినొద్దన్న పండు తిన్నది సరే ఆ సబ్జెక్ట్ వేరు అయితే సరే ఆయన అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అయ్యో నా పిల్లల్ని నేను కలుసుకోవాలి తండ్రి పిల్ల యహోవా అను మాటకు యహోవా అనేది దేవుని పేరు కాదు యహోవా అంటే కుటుంబంతో ఉన్నవాడు అని అర్థం అయితే elohim the one who exists with the family tanni eppudu kutumbam tho undalanu aashpadartadu aithe ippudu naa pillalni nenu kalchukovalani ayane em chesade ante oka gorra pillani teesukoni akada vadhinchadu hallelujah ay vadhinchi ayana raktanni chindinchadu aa raktamu teesi aa oka simhasanam meed poshinaapudu adi krupas simhasanamayyindi ardham avuthundandi aithe ఆ యొక్క ఎప్పుడైతే రక్తము అక్కడ ఉండదో అది తీర్పు సింహాసనము ఎప్పుడైతే రక్తము అక్కడ పురోగడిందో అది కృపా సింహాసనం అయింది అప్పుడు ఆదామా వాళ్ళు బయటకు వచ్చారు తండ్రి తన కుమారునితో సహవాసం కలిగి ఉన్నాడు ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి కలుసుకోవాలంటే ఆయన ఒక సాక్రిఫైస్ తీసుకురావాలి ఆయన సాక్రిఫైస్ చేసిండు తన కుమారుణ్ణి కలుసుకున్నాడు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కుమారుని కుమారుడు తండ్రిని కలుసుకోవాలన్నా కుమారుడు బలి అర్పించాలి ఆ రక్తము కింద వారి పాపము కప్పబడుతూ ఉంది ఇది తాత్కాలికము మనందరికీ తెలుసు కయ్యోను ఏబేలు ఉన్నారు కయ్యోను ఏబేలు దేవుని ఆరాధించడానికి వారి యొక్క అర్పణలు తీసుకొచ్చాడు నేను చదివాను మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది చదవండి గట్టి చదవండి ఎవరైనా జనసిస్ చాప్టర్ వన్ అండ్ బాస్ దేవుడు ఎదుగు భూమి మీద ఇది మీకు ఆహారము కయ్యోను ఏం చదివాడు ఏం చదువుకున్నాడు కయ్యోను మాకు ఆహారం ఏంటి అంటే విత్తనం నుంచి వృక్ష ఫలములు మాకు ఆహారం అని కయ్యోను దేవుణ్ణి ఆరాధించడానికి శ్రేష్టమైన ఫలాల్ని తీసుకొని వచ్చాడు ఇది రాయబడిన వాక్యం దిస్ ఇస్ ద రిటర్న్ వర్డ్ అయితే ఏ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఒక బలి పశువుని వదిలించమని ఇక్కడ రాసి ఎక్కడైనా రాసిందా అండి ఇక్కడ ఫస్ట్ అధ్యాయంలో సెకండ్ అధ్యాయంలో ఎక్కడైనా రాసిందా లేదు దిస్ వాజ్ ద అన్టన్ వర్డ్ ఇది వ్రాయబడినటువంటి వాక్యము వ్రాయబడిన వాక్యము కయ్యోడు ఫాలో అవుతున్నాడు కయ్యోను వెంబడిస్తున్నాడు కయ్యోని దృష్టి మంచిదే కయ్యోను దుష్ట సంబంధం అది తర్వాత సంగతి కానీ ఇక్కడ కయ్యోను ఆలోచన మంచిది దేవుని ఆరాధించడానికి శ్రేష్టమైన తీసుకొచ్చాడు అది ఎందుకంటే రాయబడిన వాక్యం అది తర్వాత ఏ రాయబడిన వాక్యాన్ని ఒక గొర్రె తెచ్చి అది వధించాడు అది ప్రత్యక్షత డాక్టర్న్స్ అనేటివి సైతాన్ నుండి వస్తుంది ఒక సిద్ధాంతం అనేది సాతానుడు క్రియేట్ చేసింది కానీ రెవలేషన్ అనేది దేవుని నుండి వస్తుంది ఏమైన్ మనకు ఒక ట్రివిల్ కావాలి అంటే ఒక ప్రత్యక్షత కావాలి అంటే అది దేవుణ్ణిండి రావాలి అప్పుడు ఏమైంది కయ్యోను ఏ మరి దేవుణ్ణి ఆరాధించారు తర్వాత కయ్యోను ఏ చంపేశాడు మనందరికీ ఇదంత స్టోరీ తెలుసు ఆదాము అవ్వలు ఏదైనా మనం నుండి బయటికి పంపివేయబడ్డారు ఇలాగా ఎంతకాలమైంది రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది లోకమంతా నిండిపోయింది లోకమంతా జనాలు ఎక్కువైపోయారు లోకమంత పాపం నిండిపోయింది పాపం ఎక్కువైపోయింది కొంతమంది దేవుని ఆరాధించేటప్పుడు బలువులు అర్పిస్తున్నారు కొంతమంది అర్పించట్లేదు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని బైబిల్ చెప్తా ఉంది తండ్రి పిల్లల్ని కలుసుకోవాలన్నా పిల్లలు తండ్రిని కలుసుకోవాలన్నా వారి యొక్క అర్పణను వారు తీసుకురావాలి మనందరికీ తెలుసు అబ్రహాము తన యొక్క అర్పణను తీసుకుని ఎవరు ఆయన యొక్క అర్పణ అబ్రహాం ఇసాకు ఇసాకుని బలిపడానికి తీసుకుని వెళ్ళాడు దేవుని కలుసుకోడానికి కానీ దేవుడు అబ్రహామును కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక గొర్రె పిల్లలు అది దేవుని యొక్క అర్పణ ఇసాకుకు బదులుగా ఒక గొర్రెని అక్కడ ఇది దేవుని యొక్క సిస్టమ్ అనమాట అయితే ఆ రెండు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే లోకం అంత పాపమైపోయినప్పుడు నోవాహు దినములు వచ్చాయి అప్పుడు దేవుడు అన్నాడు లోకమంతా చూసాడు నోబాహు నేను లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను నేను నేను లోకాన్ని నాశనం చేయాలంటే నా కొరకు ఒక ఓడ కట్టుమన్నాడు ఆ యొక్క ఓడ కట్టిన తర్వాత ఆయన ఎక్కడెక్కడైతే ఆ వుడ్డు తీసుకురావాలో అక్కడ వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు అడిగారు సార్ ఇంత కాస్ట్లీ వుడ్ మీకెందుకు ఈ వుడ్డు ఎందుకు సార్ ఆయన సువార్త చేస్తా ఉన్నాడు అమ్మ లోకం మునిగిపోతా ఉంది అందుకంటే ఇక్కడ రాస్తుంది రెండో అధ్యాయం చదవండి నా మాట రెండో అధ్యాయం ఐదో వచనం అందుకు పొలమందలి రెండో అధ్యాయము ఐదో వచనం అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చుట్టూ మొలగలేదు ఏలైనగా దేవుడైన యహోవా భూమి మీద వాన ఎప్పటివరకు వాన కురిపించలేదు చెప్పండి నోవాహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు వర్షము బైబుల్ చెప్తుంది అప్పటికి రెండు సంవత్సరాలు ప్రతి రెండు వేల సంవత్సరాలకు ఒక కార్యం జరుగుతా ఉంది ఈ రెండు వేల సంవత్సరాలకు దేవుడు ఒక ప్రవక్తను భూమి మీదకి పంపించాడు ఆయన పేరు నోవాహు అలేను ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు దేవుడు పంపించిన ప్రవక్తల్ని మనం నమ్మాలి దేవుడు పంపించిన ప్రవక్తల్ని మోస ఒక ప్రవక్త ఏలియా ఒక ప్రవక్త ఇర్మియా ఒక ప్రవక్త యషయా ఒక ప్రవక్త దేవుడు ప్రవక్తల్ని పంపించినప్పుడు వారి మాటల్ని మనము వినాలి వినకపోతే ఏమవుతాం అయిపోతామని చెప్తుంది బైబిల్ అర్థం అవుతుందా అయితే నోబాబు వచ్చి వాక్యం చెప్పాడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు గ్రేట్ థియోలాజియన్స్ దట్ ఈ ప్రీచ్ ఫర్ వన్ ఇయర్స్ నూటి సంవత్సరాలు ఆయన వాక్యాన్ని బోధించాడు బోధిస్తే ఒక్కడైనా వెళ్ళాడా ఓడలోనికి ఎవరు వెళ్ళలేదు తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడన్లు వీళ్ళిద్దరు భార్య ఈ ఎనిమిది మంది ఆ ఓడలోనికి వెళ్లారు అప్పటి వరకు జనులు ఏం చేస్తా ఉన్నారు లూకస్ వార్త పదిహేడో అధ్యాయం ముప్పై వచనము చదివామి దాకా లూకస్ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై వచనం నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోనూ జరుగును ఇప్పుడు మనం మనిషి కుమారుని దినములలో ఉన్నాం నోవాహు దినములలో ఏం జరిగింది జనులు తినుచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ స్త్రీ పురుషుల యొక్క వివాహాలు వారికి ఫెడ్అప్ అయిపోయి పురుషులు పురుషులు వివాహాలు చేసుకుంటున్నారు స్త్రీలు స్త్రీలు వివాహాలు చేసుకుంటున్నారు అర్థమవుతుందండి భయంకరమైన పాపం లోకంలో ఎక్కువైపోయినందున దేవుడు లోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు అప్పుడు దేవుడు నోబావు అనే ఒక ప్రవక్తను లేపి ఓడలు కట్టించినప్పుడు నోవాహు ఓడలోనికి మీరు వెళ్లిపోయారు దేవుడు కొన్ని జంతువులకు ఆజ్ఞాపించాడు ఆ జంతువులు జత జతలుగా ఓడలోనికి వెళ్ళిపోయాయి అప్పుడు జనాలు ఎందుకు వారు ఓడలోనికి రాలే ఇది ఒక కొత్త మెసేజ్ గా ఉంది వాళ్ళకి ఇది ఒక కొత్త సిద్ధాంతంగా ఉంది ఏంటండి వర్షం ఎప్పుడు మా ఇంటి మా ఊర్లో రాలేదే అసలు వర్షం అంటే ఏంటి ఈ ముసులోడికి పిచ్చి పట్టింది నోవాహుకు పిచ్చి పెట్టింది అందుకని వర్షం అంటున్నాడు ఓడంటున్నాడు మునిగిపోతుంది అంటున్నాడు ఆయనకే వచ్చా ఓడలు కట్టుకోవడం మా కూడా వచ్చు ఓడలు అనందరు తయారు చేసుకున్నారంట నోవా ఓడలోని పెళ్ళిపోయి తలుపు మూసేసుకుంటే అందరు కూడా పడవలు చేసుకొని కూర్చొని ఒక రోజు చూసారంట ఏంటి ఇంకా రావట్లేదు వర్షము రెండో రోజు చూసారు ఇంకా రావట్లేదు మూడో రోజు రాళ్ళు తీసుకొని ఓడ కొడుతున్నారంట ఏం నోవాహు ఇంకెప్పుడు మునిగిపోతాం మేము ఏమో వర్షం వస్తుందన్నావు నీ ఓడనే దొరుకుతుందా మా అని కొడతా ఉంటే నోబావు అన్నాడు నేను మాత్రము ఓడలో సురక్షితంగా వాక్యము చేత నోబాహు భద్రపరచబడతా ఉన్నాడు ఈ వాక్యము ఒక తీర్పు అయి ఇది దేవుడు ఎవరినన్నా జడ్జ్మెంట్ చేయాలంటే ముందు వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఆఫ్టర్ దట్ జడ్జ్మెంట్ ముందు హెచ్చరిక ఇస్తాడు ఏ హెచ్చరికైతే ఉందో అది ఎవరైతే యాక్సెప్ట్ చేశారో అది వాళ్ళకి బ్లెస్సింగ్ ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి జడ్జ్మెంట్ ఏ ఓడైతే ఉందో ఆ ఓడ వర్షం పడ్డప్పుడు ఆ ఓడ తేలింది కదండి ఏ వర్షమైతే ఓడను పైకి లేపిందో ఆ వర్షమే జనాలని నాశనము చేసింది హలలియ హలలియ అన్నారా మరి ఎవరు అంటలే టైం అయిపోయింది తెలివ అంటుండ్రా హలేల్ యు అనే మాట హీబ్రూ గ్రీక్ భాషలో నుండి వచ్చిన పాదము హలేల్ అంటే స్థుతి యు అంటే నీకు యా అంటే యావే యహోవా నీకు స్థుతి కలుగునుగాకాని అర్థం కాబట్టి మనం అందరం అనవచ్చు ఒకరోజు మన హిబ్రూన్ చర్చ్ లో వాక్యం చెప్పడం అనిపిస్తే ఎవరు అలీలియా అంటలేదు నాకు అలీలి అనకపోతే వాక్యం రాదు అప్పుడు నేను మాట చెప్తే అందరు అలీలియా అన్నారు మనం ఏదన్నా మనము వాటికి అర్థాలు చెప్పేవారిగా ఎందుకంటే మనం విశ్వాసులం కాదు మనం సేవకులం ఇందాక దైవజన్లు అదే మాట అన్నాడు మనము మేమందరిని తర్ఫీదిస్తాం ఎందుకంటే మనం సేవలో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రశ్నలు వేస్తా ఉంటాడు ఒకటి నన్ను అడిగాడు సార్ దేవుడి ముక్కు ఇట్లెందుకు పెట్టిండు ఇట్లా ఉల్టా పెట్టవచ్చు కదా అంటే నేను అన్న రే వర్షం పడితే నీళ్ళన్నీ ముక్కులకు పోతాయని ఇట్లా పెట్టిండ్రా అన్న చూస్తారు అక్కదక్తే కదా ఎందుకంటే ఒక్కొక్క డౌట్ వస్తుంది ఈ నోరు ఎందుకు ఇట్లా పెట్టిండు పండ్లు ఎందుకు ముప్పై రెండు పెట్టిండు ముప్పై ఆరు పెట్టచ్చు కదా ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కటి అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చి లోకాన్ని నాశనము చేసింది అప్పుడు దేవుడు ఒక రెయిన్బోని సూచనగా ఇచ్చాడు ఒక నిబంధన దేవుడిచ్చాడు ఏమన్నా నిబంధన నేను ఇంకెప్పుడు లోకాన్ని నీటి ద్వారా నాశనము ఇట్స్ రేన్ బో ఏమంట మనం తెలుగులో ఆ మనం దాన్ని వర్షపు ధనుసు అనాలి ఇది ఇంద్రుంది కాదా ధనుసు అసలు ఆ ధనుసు ఏసై అది ఆ వీళ్ళు తర్జుమ చేసేటప్పుడు రేన్ అంటే మానదేవుడు ఇంద్రుడు అని ఆ మాటను వాళ్ళు అక్కడ ఫిక్స్ చేశారు కానీ అది వర్షపు ధనుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలుగు బైబుల్లో మేఘ ధనుసు అని పెట్టారు అది కూడా తప్పు తర్జుమ అనే అంటే వర్షము ో అంటే ధనుసు ఇది వర్షపు ధనుసు ఈ వర్షపు ధనుసు అక్కడ వచ్చింది ఆ వర్షపు ధనుసు దేనికి సాదృశ్యం అంటే ఒక నిబంధనకి సాదృషము దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు నేను ఇంకెప్పుడు నీళ్లతో నేను నాశనము చెయ్యను ఆ తర్వాత లోకమంత క్లియర్ అయిపోయింది మరలా నూతన సృష్టి ప్రారంభించబడింది హాలో ఆ తర్వాత కాలానికి మహిష వచ్చాడు అబ్రహం వచ్చాడు లోతు వచ్చాడు అనేక మంది ప్రవక్తలు మరలా భూమికి వచ్చారు మరలా భూమి అంతా కూడా నిండబడింది మరలా లోకంలో పాపం ఎక్కువైపోయింది ఆ టైంలో అబ్రహాము ఆది కాలం అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము తన గుడారం యొక్క సింధుడు వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు అబ్రహాము దర్శించాడు ఎంతమంది వచ్చారు అబ్రహా ఇంటిని దర్శించుకోవడానికి ముగ్గురు ఎవరెవరు ఎవరు ఎవరు అధూతలు చాలా మంది అంటారు తండ్రి కుమార పరశుదాత్మ అని అది కరెక్టే తండ్రి కుమార పరశుదాత్మ ఆయన ఎలోహిమే ఆయన తండ్రి కుమారుడు పరశుధాత్ముడే కాదు ఆయన రక్షకుడు విమోచకుడు కొన్ని వేళ్ళున్నాయి ఆయనకి బిరుదులు అవునా కదా అయితే అబ్రహాము ఇంటికి వచ్చింది తండ్రి దేవుడైన యహోవా దూత గాబ్రియలు దూత ఇవి చాలా జాగ్రత్తగా వినండి అయితే ఎందుకు వీళ్ళు వచ్చారు అబ్రహాము ఇంట ఎలోహిం నిలిచిపోయాడు తండ్రి దేవుడు ఎలోహిం అబ్రహాము ఇంటే నిలిచిపోయాడు ఇద్దరు దూతలు ఎక్కడికి వెళ్లారు సుధుమ గుమరాకు వెళ్లారు ఎందుకు వెళ్ళారు సుధుమ గుమరాకి ఆ గాబ్రియలు దూత వర్తమానం ఏంటంటే మెసేజ్ చెప్పడం గాబ్రియల్ యొక్క పని మిఖాయిలు పని ఏంటి అటాక్ చేయడము మిఖాయలు పని వీరిద్దరిని దేవుడు అక్కడ ఏం జరగబోతుందో దేవునికి ముందే తెలుసు ఆదిలోనే అంతము నేరిగిన వాడు అందుకని ఆయన ఏం చేశాడు అంటే వీళ్ళిద్దరిని పంపాడు ఇద్దరు దూతలు అక్కడికి వెళ్ళారు వెళ్ళి చేశారు నోబాహు దినాల్లో ఉందో లోతు దినాల్లో కూడా అదే పరిస్థితి ఏముంది అక్కడ లోతు దినాల్లో జనులు తినచు త్రాగొచ్చు ఒక గొప్ప సేవకుడు అంటాడు అబ్రహామును విడిచిపెట్టి లోతు అక్కడికి వెళ్లిపోయాడంట బాగా సంపాదించుకొని లోతుకు మేయర్ పోస్ట్ ఇచ్చారంట ఏ పోస్ట్ మేయర్ పోస్ట్ మంచి పోస్ట్ ఇచ్చారు మే వాళ్ళ భార్యకి మహిళా మండలి లీడర్ లాంటి గొప్ప పోస్ట్ ఇచ్చారంట పిల్లలకి యూత్ అసోసియేషన్ మంచి పోస్టులు ఇచ్చారంట వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకొని విచ్చలవిడిగా జీవిస్తున్నారు చెప్తున్నప్పుడు దేవుని యొక్క వర్తమానం వచ్చింది ఏంటి ఆ వర్తమానము ఈ సుధమ గు ఈ లోకమంత నాశనం కాబోతుంది మీరు ఈ పట్టణాన్ని విడిచి బయటకు రమ్మని అలే ఆ సమయంలో అందరు విన్నారా ఏంటి ఆకాశం నుండి అగ్ని రావడమా ఏంటిది మనకి ఎప్పుడు చరిత్రలో జరగలేదే ఆకాశం నుండి అగ్ని రావడం ఏంటి ఇదంతా బోగస్ ఇదంతా ఫేక్ ఇదంత తప్పుడు వర్తమానము ఇదంత దొంగ బోధ అని అన్నారా లేదా అనేసి వాళ్ళందరూ కూడా అక్కడే మాకు చర్చలు లేవా మాకు బోధకులు లేరా మాకు వర్తమానాలు లేవా మాకు సేవకులు మా సేవకుడు కంటే మంచి సేవకుడా మీ సేవకుడు మా సేవకుడిని మంచి వాక్యం చెప్తాడా చూసారండి వాక్యముండి సత్యమైన బోధ చెప్తే అది చిన్నోడైనా పెద్దడైనా మంచోడైనా చెడ్డైనా సత్యము సత్యమే హాలేలియా ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే లూ చాలా మంచిది టేస్ట్ లడ్డు నాకు లడ్డు అంటే చాలా ఇష్టం అయితే అదే లడ్డు మొత్తం చెయ్యంత గజ్జి గజ్జి అయిపోయి పుండ్లు చీము గారుతుంటే ఆ లడ్డు ఆయన ఆ చెయ్యితో తెచ్చిస్తే తింటామా మనము లడ్డు మంచిదే కానీ ఆ చెయ్యి ఈరోజు చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి వారి జీవితాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల అనేక సమస్యల్లో కూడా వారు వెళ్ళి నిజమైన బోధ చెప్తున్నా వారికి ఆ నిజమైన బోధ ఎక్కట్లేదు ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగలేవని ఎవరి జీవితాల్లో ఏది అనుమతింపబడినా దేవుడు అంటున్నాడు తల వెంట్రికైనా నా చిత్తం లేకుండా రాలేదన్నప్పుడు దేవుడు అనుమతిస్తేనే మన జీవితంలో ఏదైనా వస్తుంది మంచి కాని చెడు కానీ ఏదైనా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది ఏదైనా దేవుడు మనకు అనుభవాలని ఒక పాఠాలుగా నేర్పిస్తుంటాడు ఆ సమయంలో గాబ్రియలు వెళ్ళి మిఖాయిలు వెళ్ళి సువార్త చేస్తూ ఉంటే లోతంటాడు అమ్మ బయట ఉండే అరవద్దు మీరు దయచేసి లోపలికి రండి అంటే వాళ్ళు వెళ్ళి వర్తమానం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పురుషులు వీరు చాలా అందంగా ఉన్నారు వీరు చాలా బాగున్నారని ఏం చేయబోతారు వాళ్ళని వారిని చెడపబోతారు ఎందుకంటే వాళ్ళకు స్త్రీ పురుషుల లైంగిక సంబంధాలు కామన్ అయిపోయినాయి ఇప్పుడు పురుషుల పురుషుల సాంగత్యాలు కావాలి అందుకు అప్పుడు మిఖాయిలు దూత ఏం చేశాడంటే వారికి ఏం చేశాడు రుడ్డితనం కలిగించాడు రుడితనం కలిగించేసరికి ప్రజలు వారు కొట్టుకొని విడిచిపెట్టారు అప్పుడు లోతు లోతు కుటుంబంతో బయటికి రావాలని ప్రయత్నించాడు లోతు భార్య ఏమైపోయింది ఎందుకు పంపిస్తాం ఎందుకైపోయింది ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం తెలియదా ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఆమె ఉప్పు స్తంభం అవుతుందన్న విషయం తెలుసా తెలీదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఎందుకంటే దేవుడు ముందే చెప్పిండు నువ్వు గనక వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అవుతుందని ఒక గొప్ప దైవజన్ ఏం చెప్పాడు తెలుసా ఆమె తల ముందికే ఉంది గాని ఆమె కన్ను బొమ్మలు మాత్రమే సైడ్కి తిరిగినాయంట అంటే ఆమె మనసులో ఆల్రెడీ వెనక్కి తిరిగిపోయింది ఎందుకు పట శబ్దాలు వస్తున్నాయి అగ్ని గంధకములు పరలోకము నుండి కురబడుతున్నాయి ఆమె దాచుకున్న చీరలు బంగారము బండ్లు ఇండ్లు అన్ని కాలిపోతున్నాయి అయ్యో అని తన మనసులో తిరిగి లోకం వైపు తిరిగింది ఉపస్తంభం దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము పాపం వలన వచ్చే జీతము ఆ పాపము లేకపోతే మరణమే లేకపోవను అసలు అయితే ఆ మరణమును కొట్టివేసే దమ్ము సత్తా అంత శక్తిమంతుడు ఏసుక్రీస్తు మాత్రమే మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వర్షమనే లేఖనాలు చెప్తున్నాయి అయితే ఈ లోతు బయటికి వచ్చాడు అదే సమయంలో అబ్రహం లేడా నోబాహు ఓడలో ఉన్నప్పుడు నోబాహు నోబాబు కుటుంబం క్షేమంగా ఉంది లోకం అంతా కొట్టుకుపోయింది అదే టైంలో సుధమ గుమరాలు కాలిపోతున్నాయి అబ్రహాము షారా ఒక గుడారంలో ఉన్నారు షారా పొద్దున్నే లేచింది చీపరికట్ట పట్టుకుని బయటకు వచ్చింది వాకిలు ఊడుద్దామని వాకిలు ఉంటే పొగలు ఉన్నాయి సుధమ గుమర నుండి చీపురికట్ట పారేసి పరిగెత్తింది లోపలికి పోయి అబ్రహాము అబ్రహాం లేపింది ఏమైంది షారా ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు రాత్రి మూడు నాలుగు అయింది పడుకునేసరికి దేవుడు ఒకటే పంచాది పెట్టుకుంటూ దేవునితో రిక్వెస్ట్ చేయంగా రిక్వెస్ట్ చేయంగా ఐదు గురాని ఉంటే బతికిస్తా అన్నాడు అంతమంది కూడా లేదేమో ఏమైంది నీ పంచాది ఏం చెప్పండి అంటే ఏమైంది అబ్రహాము సుతము కుమరా కాలి అయితే ఏమైంది ఆల్రెడీ మనకు రాత్రే తెలుసు కదా మెసేజ్ వీళ్ళు వాక్యము చేత భద్రపరచబడ్డారు హాలేలియా వారేమో కాలిపోయారు నౌవాహు దినాలు ఎలాగున్నాయో లోతు దినాలు కూడా అలాగే మాకేందుకు చెప్తున్నావు మాస్టర్ ఈ విషయాలన్నీ ఈరోజు కూడా అలాగే ఉండబోతుంది ఐ మీన్ ఇప్పుడు ప్రవచనంలో యొక్క నెరవేర్పు మనిషి కుమారుని దినములలో ప్రభు అయిన ఏసుక్రీస్తు రెండవ రాకెట్లో రాక మునుపు ఆయన రాకెట్ ఎదుర్కోవాలి అంటే ఇవే జరగాలి భూమి చూసారా అన్ని ప్రపంచాలు యుద్ధానికి శుద్ధపడుతున్నాయి అందరూ కూడా శాటిలైట్ల ద్వారా బాంబుల్ని అన్ను బాంబుల్ని దాని ఏమంటారంటే లాస్ట్ టైం మీరు ఒక మార్క్ చెప్పారు ఏం స్పీడ్ అది హైపో అది హైపోనిక్ స్పీడ్ అంట అంటే లైట్ కన్నా ఎక్కువ స్పీడ్ అవుతుంది అంట అది అవన్నీ బాంబులు రష్యా వాడు భారతీయుడు పాకిస్తాన్ అన్ని దేశాల వాళ్ళు సాటిలైట్ లోనే ఆ గాలిలోనే బాంబులు ఫిక్స్ చేసి పెట్టారు ఎవడైనా ఒక్కడు పేల్చాడా బాంబు అరగంటలో భూ ప్రపంచానే బూర్దయిపోతాయంట ఎంత టైంలో హాఫ్ అన్ అవర్ గంటల అవసరం లేదు రోజులు అవసరం లేదు ఒకప్పుడు ఒక దేశం ఒక దేశం కొట్టుకోవాలంటే బార్డర్లోకి వచ్చి రాళ్లతో కొట్టుకునేటోళ్ళంట ఆ తర్వాత ఏమైంది బాణాలు బల్లాలు వచ్చాయి తర్వాత ఏమొచ్చాయి తుపాకీలు ఆ గన్ను ఇప్పుడేమైంది బాంబులు కూడా కావేవి ఇంకా ఫాస్ట్ బాంబులు రిమోట్ ఒక్క స్విచ్ కనుక నొక్కితే భూమి ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క బాంబులన్నీ పేలి భూ ప్రపంచాలే అయితే ఆ సమయంలో మనము వాక్యము చేత భద్రపరచబడతాం అదేలియా పేతురాసిన పత్రికలకు మాట చూడండి నేను ముగిస్తున్నాను ఈ విషయం చదివి నేనుకున్నా సార్ కన్ఫామ్ చేస్తుంది రెండో పత్రిక అనుకుంటా చూడండి ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినముడి నుంచి చదవండి మూడో అధ్యాయం సారీ పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన చదవండి ఎప్పుడు ఇప్పుడు జనాలు ఏం చేస్తారంట ఒకప్పుడు నోబాహు దినాల్లో దేవుడు ఓడ ద్వారా మనుషులను రక్షించాడు అప్పుడు ఆకాశం ఉంది భూమి ఉంది వారు నీటి ద్వారా నాశనం అయిపోయారు అన్న విషయం వాళ్ళు ఏం చేస్తారు మర్చిపోతారు ఆ ఇంకా చదువునా ఇక్కడ ఏమైనా ఉంది ఆరో వచ్చల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం భద్రము చేయబడి ఉన్నవి ఏమి భద్రము చేయబడి ఉన్నవి దేవుని వాక్యమునందు ఎవరైతే ఉంటారో వారు భద్రము చేయబడతారు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారు బూర్ది అయిపోతారు ఆ ఎలోహిమై ఉన్న దేవుడు వాక్యం గయి ఆ వాక్యమై దేవుడు శరీరధారిగా భూమికి వచ్చాడు రెండో మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో ఉంటుంది ఆ మాట ఆ వాక్యమై దేవుడు శరీరధారై భూమికి వచ్చాడు ఎలా వచ్చాడు వాక్యం చెప్తుంది ఆయన నూటికి నూరు పాలు దేవుడు నూటికి నూరు పాలు మనిషి ఎంతమంది ఏకీభవిస్తారు ఈ మాటకి అయన 100% పర్సెంట్ గాడ్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానవుడిగా గలీలియా సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్లాడు ఒక దేవుడుగా గలీలియా సముద్రం మీద నడిచాడు ఒక మానవుడిగా ఆయన అంజరపు చెట్టు దగ్గరికి వెళ్లి ఆకలి ఒక దేవుడుగా ఐదు మందికి ఆహారం పెట్టాడు మానవుని బుద్ధి ఏంది ఫలాలు కనిపించకపోతే చెప్పిస్తాం సీతఫల్ కాలంలో సీతఫల్ చెట్టు దగ్గర పోతాం కచ్చి కాయలున్నా చెప్పిస్తాం మనం వాస్తవానికి ఆ చెట్టు సీజన్ కాదు ఆ సీజన్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఫలాలు ఇచ్చేది దేవునికి తెలుసు ఆ సీజన్ లో దాని ఫలాలు వస్తాయని కానీ ఈ వాంట్ టీచ్ ద లెసన్ ఆయన ఒక బోధ చేయాలి ఒక పాఠం చెప్పాలని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి అక్కడ అంజురపు చెట్టు చూసి ఆకలి ఫలాలు లేనందు నాకు మరి అదే దేవుడు ఐదు మందికి ఆహారము పెట్టాడు అది దైవికి యొక్క పోలిక ఆయన ఒక మనిషిగా అలిసిపోయి అలసత్ చెంది కాలు నొప్పులు కీళ్ళ నొప్పులు ఆయన కూడా వస్తాయి మనిషి కాదు ఆయన ఇస్రాయేల్ని కాపాడువాడు కునకడు నిద్రపోడు గలీలియ సముద్రంలో ఆయన బోడోలో ఏం చేశాడు శిష్యులతో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు అప్పుడు ఆయన ఏం చేశాడు అమరమున తలగడ మీద తలవాల్చుకొని మంచి నిద్రపోతుండు ఆ టైంలో శిష్యులు ఏం చేశాడు అరే ట్యా పాతే భయ్ ఆ కిస్కేసా జాలే మనం ఎవరితో టెళ్తున్నాం మా అత్తమ్మకు జ్వరం వస్తే పోయి ముట్టుకోగనే జ్వరం పోయింది అరే ఏంది భయ అంతేకాదు ఆ నాయుననే గ్రామంలో వస్తుంటే ఆ చచ్చిపోయిన ఏమనొస్తుంది బ్రతికించి అసలు మనం ఎవరితో జీవిస్తున్నాం ఆయన ఎంత గొప్పోడా అరే మొన్న మనం చేపలు పడుతుంటే చేపలు దొరకకపోతే ఓలాట్ వేయమనంగా అరే చేపలు పడ్డాయి ఇంత గ్రేట్ బై అను దేవుసు క్రిస్తు గురించి వాళ్ళకి సాక్షాల సమయం అది ఏడు నడుస్తున్నాయి సాక్ష్యాలు సముద్రం మీద నడుస్తున్నాయి నేను మొన్న సండే చర్చిలో అదే చెప్పాను ఎటెస్ట్ మనీ ఆన్ ద సీ సముద్రం మీద సాక్షాలు వాళ్ళకి సాక్ష్యాల టైము యేసు ప్రభు మంచి నిద్రపోతున్నాడు ఆ టైంలో ఏమైంది సైతానికి బొగ బొగ బొగ బొగ మండింది యేసుప్రభు మంచి నిద్రపోతున్నాడు ఇదే రైట్ టైం శిష్యుల్ని చెడగొట్టడానికి ఏసుప్రభుని చంపేయడానికి అనుకొని అందరికి మెసేజ్లు పెట్టుకుంది సైతాన్ పదివేల దెయ్యాలు కలిసి అటాక్ చేసినాయి ఎక్కడా చిన్ని ధోని పెద్ద తుఫాను వచ్చింది అప్పుడు యేసుప్రభుని శిష్యులేం చేశారు బొధకురా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయన లేపినప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రమును నిశ్షిధముగా చేశాడు చాలా మంది చరిత్రకారులు అంటారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గలీలియా సముద్రంలో తుఫాను రాలేదంట ఏమేం నిద్రపోతుండ్రా మనం సేవకులను చాలా యాక్టివ్గా ఉండాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గలీలియా సముద్రంలో తుఫాను చిన్న చిన్న చెరువులలో చిన్న చిన్న సముద్రాల్లో సుడిగుండాలు వస్తాయి సునామీలు ఆ సముద్రము దేవుని మాటకు లోబడింది హాల ఆయన ఒక మానవుడిగా అలసిపోయి నిద్రపోయాడు కానీ ఒక దేవుడుగా సముద్రంని సృష్టిని ఆయన కంట్రోల్ చేయగలిగాడు ఆయన ఒక మానవుడిగా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచాడు జీసస్ విప్టనంది బైబుల్లో సమాధి కార్యక్రమానికి వెళ్ళలే సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు కన్నీళ్లు విడిచాడు ఆ తర్వాత ఒక దేవుడిగా లాజలు బయటికి రమ్మని దేవుడు లేపాడు ఒక మానవుడిగా రోమా సైనికుల ద్వారా కొరడా దెబ్బలు తిన్నాడు కొట్టబడ్డాడు ఉమ్ము వేయబడ్డాడు మున్న కిరీటం పెట్టించుకున్నాడు ప్రక్కలో పొడుచుకున్నాడు ఆ కొరడా దెబ్బలు కొట్టారు తర్వాత ఏమైంది ఒక మానవుడిగా ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఒక మానవుడిగా కానీ ఒక దేవుడిగా సమాధిని గెలిచి లేచాడు హరలియా ఆయన అతి త్వరలో తన వదుగుని తీసుకుని వెళ్ళడానికి ఆయన రానన్నాడు అయితే ఈ మనిషి కుమారుని దినములలో మూడవ వచనం చదవండి మూడో అధ్యాయం వచనం అమ్మా ఏంటిది అది తర్వాత స్టోరీ అది లేచింది అది ఏ ప్రాబ్లం ఇవ్వలేదని చెప్పి నా నేను కరెక్ట్ పునరుత్డయ్యాడు చదవండి మూడవ వచ్చిన చదవమ్మా చదవట్లేదు ఎవరు మూడో అధ్యాయ మూడవ వచ్చినం హేతురు సెకండ్ పీటర్ అంత్య దినములలో అపహాసకులు ఆయన రాకరను కూర్చిన వాగ్దానం ఏమాయను ఏం నోబావు ఓడలో మునిగిపోయినావు ఎప్పుడు వస్తుంది భయ్ వర్షం ఎప్పుడు మునిగిపోతాం మేము ఏం సార్ యేసుప్రభు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఈ లోకం మునిగిపోతుంది రాకడొస్తుంది రాకడొస్తుంది అని ఇంకెప్పుడు వస్తుంది రాకడి అదే టైంలో దేవునికిలో కోట దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షతలోనికి కొనిపోబడుతూ ఉన్నాము చూసారండి ఈ యొక్క లోకంలో నుండి ప్రత్యక్ష గుడారం మనందరికి తెలుసు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఒకప్పుడు ఎక్కడో బయట ఉన్న మనము ఏసు కడగబడి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయ్యాము పరిశుద్ధ స్థలంలో సముకపు రొట్టెల బల్ల ఉంటుంది ఏడు దీపవృక్షం ఉంటుంది ఇది ఏడు సంఘకాల బోధింది ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి కరుణాపీఠము మందసము రెండు రాతి పలకలు ఆవు చేతికర్రా మన్నా పాత్ర అక్కడ ఒక మేఘము దిగి వస్తా ఉంది ఇదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ ఇది ఒక్క రోజులు అయ్యేది కాదు ఒక నైట్లో అయ్యేది కాదు అయితే ఈ మనుషు కుమారుని దినాల్లో ప్రభు అని ఏసుక్రీస్తు రెండవ రాకడ్లో వధువు ఆయనని ఎదుర్కోవాలి అంటే షీ షుడ్ బి క్వాలిఫైడ్ ఐ సంఘము క్వాలిఫై అవ్వాలి సంఘము దేని ద్వారా అలంకరింపబడాలి వాక్యమనే వస్త్రము ద్వారా అలంకరింపబడాలి ఎలోహిముగా ఉన్న దేవుడు ఆయన నిత్యత్వపు విషయాల్లో మనము ఆయనలో ఉన్నాము వాక్యం చెప్తుంది జగత్ పునాదులు వేయబడక మునుపుని నిన్ను ఎన్నుకొని ఉన్నాను నీవెవరువో నాకు తెలుసు అర్థం ప్రకటన క్రితం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఉంటుంది రాయబడి ఉంటుంది జగత్ పునాదులు వేయబడక మునిపే అప్పటి నుండి ఒక గ్రంథాన్ని రాశారంట అది ఏదేను వనంలో దేవుడు ఆదామవలకి ఇచ్చిన హక్కు పత్రము ఈ యొక్క హక్కు పత్రాన్ని వారు పోగొట్టుకున్నారు నిత్యత్వంలో నుండి కాలంలోని ఖర్చు పడ్డారు ఈ యొక్క హక్కు పత్రమే తండ్రి అయిన దేవుని చేతిలో విమోచన గ్రంథంగా ఉంది ఈ విమోచన గ్రంథము విమోచకుడి కోసం రెండు వేల సంవత్సరాలు ఎదురు విమోచకుడు ఎప్పుడొచ్చాడు రెండు వేల సంవత్సరాల వచ్చాడు ఆ విమోచకుడు రావాలని సృష్టి ఆవతూ నాలుగు సంవత్సరాలు ఎదురు చూసింది ఆదా దగ్గర నుండి యేసు జననం వరకు ఫోర్ ఇయర్స్ అని చరిత్రకారులు చెప్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఏసు భూమికి వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశాడు బాప్తిసం ఇచ్చే వ్యవహారం ఏమని చెప్తున్నాడు ఇదిగో లోకపాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఒట్టి గొర్రెపిల్ల కాదు ఆ గొర్రెపిల్ల ఏం కావాలి నిజంగా ఎదుగో లోకపాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటే ఒక గొర్రె ఒక తోకు ఒప్పుకుంటూ నాలుగు కాళ్ళు వేసుకొని వస్తుందా ఏమండి ఏసుక్రీస్తుని గొర్రెతో పోలుస్తూ ఉన్నారు ఈ గొర్రెపిల్ల వదింపబడాలి అంటే ముందు గంగాలంలో కడగబడాలి చాలా మంది ఏమంటుకుంటారు అంటే ఒక మొన్న ఒక బ్రదర్ అంటుండ్రు బ్రదర్ ఈ హిందూ ట్రెడిషన్ క్రైస్తవ బైబుల్కెళ్ళ వచ్చింది బ్రదర్ ఆ యొక్క బలిపీఠం పక్కన గంగాలం ఉంది కదా అందుకని చాలా హిందూ గుడ్ల ఎదుట బావులు పెడతారు అన్నారు సరే అది కావచ్చు కాకపోవచ్చు మనకు తెలియదు కానీ ఇది కాలు గడుకోవడానికో చేతులు గడుకోవడానికో లేదు గంగాలము ఇది బలి పశువుని ఈ బలి పశువు గంగాలంలో తర్వాత బలిపీఠం మీద వధింపబడాలి యాజకుడు వచ్చి రెండు కొమ్ములు పట్టుకుంటే ఆ యొక్క గొర్రెని తెచ్చిన వ్యక్తిలా పట్టుకుంటే వదిం వదించినప్పుడు ఆ రక్తం ఈయన చేతులకుండా ప్రవహిస్తే ఆ తాత్కాలికంగా వారి పాపము కప్పబడుతూ అలాగే ఏస్తు క్రిస్తి వచ్చి యోర్ధాను అనబడిన గంగాలంలో కడగబడ్డాడు యోహను చేత బాప్తిని తీసుకున్నాడు శిల్వ అనే బలిపీఠం మీద వదిింపబడ్డాడు ఆ అయితే ఆయేసే గొర్రె పిల్లలాగా వచ్చాడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా గుర్తించాలి ఆయన్ని శాస్త్రులు పరిసేలు సత్తుకయ్యులు హేరోదిలు వీరందరూ కూడా అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న వారే ఆయనను తీసుకెళ్లి సిల్వకి వేశారు అన్ని ఆయన నేసేది ముస్లింలా హిందువులా నాన్ క్రిస్టియన్సా తన ప్రజలే యేసుక్రి ఎందుకు వచ్చాడు భూమి మీదకి మతేశ్వర వార్త ఒకటి మాట మత ఒకటి ఇరవై ఆమే ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను తన ప్రజలను ఆయన రక్షించుకోవాలని వచ్చాడు ఎవరైనా తన ప్రజలు శాస్త్రులు పరిశైలు సర్దుకైలు హీరోధియులు వీరందరూ ఆయనను తృణీకరిస్తే యేసు ప్రభు వారిని అందరిని వదిలేసి ఎక్కడికెళ్ళాడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆమెను రక్షించుకున్నాడు అందరిని వదిలేసి పొట్టి జక్కే దగ్గరికి వెళ్ళాడు ఆయనను రక్షించుకున్నాడు అందరిని వదిలేసి సీమో ఇంటికి వెళ్ళాడు అక్కడ తెలుసు యేసు ప్రభుకి అక్కడ పాపాత్మురాలైన స్త్రీ వస్తుందని ఆమెను గుట్టలు వేసుకున్నాడు తన ప్రజలు ఎవరో వారిని ఆయన రక్షించుకొని ఆయన పని ముగించుకొని వెళ్ళాడు అందరు ఆయన ప్రజలు కాదు ఒకవేళ అందరు ఆయన ప్రజలు అయితే అందరు ఓడలోనికి ఆ రోజు నోబావు రోజున మోస దినాల్లో అందరు ఆయన ప్రజలైతే అందరు కాణానికి పోయేటోళ్ళు బైబుల్ పట్టుకున్నాడు థామోస్ డేవిడ్ అని పేరు పెట్టుకున్నాడు క్రైస్తవుడు కానీ ఈ రోజు కూడా ఇరవై లక్షల మందిలో ఇద్దరే కామానికి చేరుకుంటే అంత మందిలో ఎనిమిది మందే నోబాహు ఓడలోనికి వెళ్తాయి మరి ఈ రోజు పరిస్థితి ఏంటి నోబాహు దినాలు ఎలాగున్నాయో లోతు దినాల్లో ఎలాగున్నాయో మనిషి కుమారుని దినాలు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు మన పరిస్థితి ఏంటి ఈ కాలానికి దేవుడు ఒక వర్తమానం పంపించాడు దేవుని సేవకుని ద్వారా వర్తమానాలు మనకు అందుతున్నాయి ప్రవచనంలో యొక్క నెరవేర్పును మనం గుర్తిస్తున్నాం మరి మనం ఆ లేఖనాన్ని గుర్తించగలుగుతున్నామా మనము చూచినట్లుగా దేవుడే మన కనులు తెరచిన గాక ఎందుకంటే ఆయన ఒక నిబంధనని అనుగ్రహిస్తున్నాడు దేవుడు కృప చూపితే ఈసారి ఎప్పుడైనా ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం కాబట్టి దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించిన ప్రార్థన చేసుకుందాం నోబాహు దినాలు ఎలాగున్నాయో లోతు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుని దినాలు అలాగే ఉన్నాయి ఈ లోకము ఈ రాత్రి రేపు తెలియదు ఎప్పుడు అనుభవముల ద్వారా బూర్ది కాబోతుందో తెలీదు కానీ నీవు ఈ వాక్యమును విశ్వసిస్తే ఈ లేఖనములను నమ్మినట్లయితే అదే వాక్యము ద్వారా నువ్వు భద్రపరచబడతావు లోకము ఉన్న వాటిని కనుక ప్రేమిస్తే తిరిగి బూర్దయిపోవడం ఖాయం నిజమైన వాక్యాన్ని కొంతమంది నమ్ముతారు విశాల మార్గము కాదు ఇది ఇరుకు మార్గమును ప్రవేశించే ప్రయత్నించడానికి లేఖనాలు చెప్తున్నాయి నికో దేమో వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు ప్రభువా దేవుడి నీతో ఉంటే గాని తప్ప ఈ కార్యాలు చేయవు అయితే నేను నిత్య జీవును వారసం కావాలంటే పరలోకముని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలన్నాడు నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించిన అనుభవం లేకుండా మనం చేసే ఆరాధన పెడదాం మనం చేసే బోధ వేడం మనమిచ్చే కానుకలు వేద్దాం తిరిగి జన్మించిన అనుభవం మనకు దేవుడు అడుగుతున్నాడు ఆయన ఆయన మూలముగా జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఆయన వాక్యం ఉంటుందని చెప్పాడు ఈ లోకం మూలముగా జన్మిస్తే ఈ లోకం భౌతికమైనటువంటి లక్షణాలు ఉంటాయి తల్లిదండ్రుల యొక్క గర్భంలో నుంచి మనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఒక శరీరాన్ని ఇవ్వగలిగారు కానీ ఆత్మనివ్వలేరు ఆత్మ నరుని ఆత్మ పెట్టిన దీపము ఈ శరీరంలో దేవుడు ఊపిరి పెట్టాడు అయితే ఈ ఊపిరి మనలో నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అయితే ఈ లోక మునిగిపోక మునిపే క్రీస్తు రాకడ రాక మునిపే మనము క్రీస్తుని కలుసుకునక మునిపే ఇటు వాక్యంలో ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆయన యొక్క రాకడకు యోగ్యమైన వధువుగా మనల్ని సిద్ధపరిచి దీవించి ఆశ్రవదించుకుగాక ఏసు క్రీస్తు నాలో చిన్ని ప్రార్థన సమర్పించి వేరుకుంటున్నాను ఆమె ఆమె ఆమె